ేష్ట రాజ ఆనుష్ేదసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గురు పరపరా నమస్కృత్య నరం చైవరో లీం సరస్వతీం యాసంతతో జయముదీరేంత ఇేహానితక్త శరీరిణ అనాశినోప్రమేయ్య స్వారత భాష్యం కూడా ఇంచుమించు అయిపోయింది ఆఖర పారాగ్రాఫే ఉంది సో ఎస్మాదేవం నిత్య అవిక్రియ ఆత్మా తస్మాత్స్వ యుద్ధాత్ ఉపరమం మా కా సో ఆత్మస్వరూపాన్ని బోధించి దాన్ని దాన్ని ప్రాక్టికల్ లైఫ్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానమేమిటో చెప్తున్నారు అనాశిన అప్రమేయన నిత్య శరీరిణ ేహాహ ఉతాహ అంటే ఈ శరీరమునందు ప్రకటమవుతూ ఉండే ఏ ఏ చిత్ ఏ సంవిత్ లేక ఆత్మ గలదో దానికి నాశము ఉండదు అది అప్రమేయము కూడా చాలా చాలా వివరంగా నేను మనం చేశాను కాబట్టి అజనీ స్వరూపము ఓకే దట్ ఈజ్ ది ఫిలాసఫీ పార్ట్ ఆఫ్ ఇట్ అది తత్వము అయితే తత్వం వేరు జీవితం వేరు అని ఎప్పుడైతే వ్యక్తి తీసుకుంటాడో అప్పుడే వాడి జీవితం కలుషితం అయింది విద్య కూడా ఎందుకు కొనగాని విద్య అయిపోతుంది ఇప్పుడు చాలామంది అటువంటి సంస్ అటువంటి లక్షణాలు కనపడతాయి ఇప్పుడు కలియుగం అంటారు కలియుగం అంటే ఏంటంటే ఇంకో ఇటువంటి దోషాలే వస్తాయి జ్ఞానమునకు జీవితానికి సంబంధం లేకపోవటం సో ఈజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ వేదాంత బట్ దెన్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 భార్యతోటో లేక ప్రియురాలతోటో కలిసి అదే ప్రియురాలైన భార్యతో కలిసి సినిమాకి వెళ్తే అది నచ్చే కర్మ అవుతుంది కానీ ఈ సేవ చేస్తూ కూర్చోవడం నచ్చే కర్మ ఎందుకు అవుతుంది కాబట్టి నచ్చే కర్మ వేరు కర్తవ్యకర్మ వేరు ఇది జీవితం ఇలా ఆరంభం అవుతుంది తప్పేం కాదు దిస్ ఇస్ అవర్ లైఫ్ స్టార్ట్స్ కానీ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే గీత నుండి ఈ ఫిలాసఫీ నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఈ రాగద్వేషములు చాలా పొరపాటు ఎందుకంటే ఆత్మ అవిక్రీయము ఆత్మ ఎందు వికారమే సో మీరు రాగాన్ని అనుసరించినా ద్వేషాన్ని అనుసరించినా మీ మనస్సులో కాలుష్యం నిర్మాణం కావటం తప్పించి ఆత్మస్వరూపంలో మార్పు చేరిపోయే ఉండదు ఆత్మకూటస్థంగా అవిక్రీయంగా ఉంటుంది కాబట్టి మీరు మనస్సులో ఉదయిస్తూ ఉండే రాగద్వేషములు ప్రవాహంలో పడి కొట్టుకుపోవటమా దాని సంసారం అలా కాకుండా మనస్సులో ఉదయించే రాగద్వేషాలని సాక్షిగా దర్శిస్తూ మనస్సులో వచ్చే వికారములకు సాక్షిగా ఉంటో వికార సాక్షి వికార సాక్షి వేరు వికారి వేరు వికార సాక్షి వికారి అవ్వడం వికారములకు సాక్షిగా ఉంటాడంత మార్పు వస్తే వాడు వికారి సాక్షి కానే కాడు సో అనిన్వాల్వ్డ్ విట్నెస్ అంత సాక్షి అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇంక సాక్షి కాదు వాడు సో అనిన్వాల్వ్డ్ గా సాక్షి రూపంగా మనసులో వచ్చే రాగద్వేషాలకి సాక్షిగా ఉన్నాడనుకోండి ఆ సందర్భంలో ఆ రాగద్వేషాలని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు రాగము ద్వేషము మనస్సులో వాసనావశంగా లేక సంస్కారవశంగా ఉదయించినవే గాని వాటిని నేను పాటించి తీరాలనే నియమం లేదు అటువంటి స్పేస్ ఉండాలి ఆ స్పేస్ ఉన్నట్లయితే వాడు రాగద్వేషాలను ప్రక్కనబెట్టి కర్తవ్య కర్మను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 వాడి సైన్యం ఎక్కడెక్కడ ఎంతమంది సైనికులు ఏ ఏ బెటాలియన్స్ ఎక్కడెక్కడ మోహరించి ఉన్నాయో వాడికి తెలుస్తూ ఉంటుంది ఆ మ్యాప్ మీద శత్రువుల సైన్యాన్ని గురించి సమాచారం ఇంటెలిజెన్స్ లో తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు వీడి హీ హ్యాస్ టు టేక్ ది నెక్స్ట్ స్టెప్ అతను డెసిషన్ ఇస్తాడు ఇక్కడ అటాక్ చేయండి అనే డెసిషన్ ఇస్తాడు ఆ డెసిషన్ ని బట్టి ఎలాగంటే డెసిషన్ ఇవ్వాలి అంటే శత్రు సైన్యం తుడిచిపెట్టుకుపోవాలి తన వైపు సైన్యంలో ఆ నష్టం తక్కువగా ఉండాలి అసలే ఉండదంటే కుదరదు క్యాజువాలిటీస్ తక్కువ ఉండాలి శత్రువులు పూర్తిగా నాశనమైపోవాలి అనే బేసిస్ మీద ఇతను డెసిషన్ తీసుకుంటాడు అర్థమైందండి మీకు పొజిషన్ బ్యాటిల్ ఆఫ్ బల్జ్ సెకండ్ వరల్డ్ వార్ లో బ్యాటిల్ ఆఫ్ బల్జ్ మీరు పేరు విరుకుంటారు అంటే ఫ్రాన్స్ లో ఫ్రాన్స్ కి జర్మనీకి మధ్యలో ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ కింద ఉంటుంది జర్మన్ ఆర్మీ ఫార్మేషన్ హిట్లర్ ఏం చేస్తాడంటే ఈ స్ట్రెయిట్ లైన్ ఇలాగే ఉన్నట్లయితే వాళ్ళు ఏ కార్నర్ లోనైనా అటాక్ చేసే అవకాశం ఉందని హి పుషెస్ హిజ్ ఆర్మీ ఫార్మేషన్ ఫార్వర్డ్ ఇన్ ది సెంటర్ ఆ మైల్స్ స్ట్రెయిట్ లైన్ లో ఉంటారు సెంటర్ లో ముందుకు పుష్ చేస్తాడు సో అప్పుడు మీరు మ్యాప్ లో చూసినట్లయితే అది బల్జ్ వస్తుంది ఇలా స్ట్రెయిట్ లైన్ లో వచ్చి ఇలా బల్జ్ వచ్చి మళ్ళీ ఇలా వస్తుంది అది ఒక స్ట్రాటజీ కోసం అలా పుష్ చేస్తాడు ఆ పుష్ చేసినప్పుడు హిట్లర్ యొక్క జనరల్ చెప్తాడు హిట్లర్ కి యూఆర్ ఎక్స్పోజింగ్ వేరియస్ యూనిట్స్ టు ఎనిమీ ఫైర్ అండ్ దిస్ బల్జ్ స్ట్రాటజికల్లీ ఇట్ ఈస్ రాంగ్ ప్లీజ్ డోంట్ ఇన్సిస్ట్ ఆన్ ఇట్ అని చెప్తాడు చెప్తే హిట్లర్ అటు అప్పటికే ఫార్టీ ఫోర్ ఎండ్ లో అప్పటికే ఓడిపోతున్నాడు హిట్లర్ ఒప్పుకోడు హిట్లర్ హీ వాస్ ది డిక్టేటర్ హీ వాస్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్న్డ్ ఫోర్సెస్ అతను ఏమంటాడంటే హీ గివ్స్ ఆర్ దాట్ ఏ ఏ జనరల్ వద్దని చెప్పాడో ఆ జనరల్కే అధికారాన్ని అప్పచెప్పి ఇంప్లిమెంట్ అంటాడు అప్పుడు బ్యాటిల్ ఆఫ్ బల్జ్ ప్రారంభమవుతుంది జర్మన్ సైనికులు తమ శక్తి యుక్తి అంతా ఉడ్డి విరోచితంగా పోరాడి ఆ యుద్దంలో వాళ్లు వినాశాన్ని కేవలం ఇట్ వాజ్ ఏ స్ట్రాటజిక్ మిస్టేక్ హిస్టారిక్ బ్లండర్స్ అని ఆ బ్లండర్ అతను చేయటం మూలంగా ఈ బల్జి లాగా ఫారం అయినటువంటి యూనిట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని యూనిట్స్ కూడా సర్వనాశనం అయిపోయాయి అంటే లక్షా యాభై వేల మంది జర్మన్ సైనికులు హతాహతులైపోయారు ఒక్క నెల రోజుల్లో దట్ వాస్ ది టర్నింగ్ పాయింట్ అక్కడితో వెస్టర్న్ ఫ్రంట్లో వెస్టర్న్ థియేటర్ అంటారు ఆర్మీ వార్ థియేటర్లో హిట్లర్ ఇంకా ఆ దెబ్బ నుంచి కోలుకోలేకపోయాడు సో చూడండి ఆర్మీ రూమ్లో కూర్చొని మ్యాప్స్ మీద డెసిషన్ తీసుకుని వాళ్ళ యొక్క డెసిషన్లో కొన్ని వేలాది సైనికుల యొక్క ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి అర్జునుడు ఆ స్థితిలో ఉన్నాడు అలాగంటి పొజిషన్ లో ఉన్న అర్జునుడు పిరికి పంద కబుర్లు చెప్పడం అన్నది అది సందర్భంగా వాడి కర్తవ్య కర్మ ఏమిటంటే తన యూనిట్స్ అన్న పదకొండు అక్ష ఏడు అక్షౌహణీరు సైన్యం ఉన్నది పదకొండు అక్షోహణీరు సైన్యం అటు ఉన్నది అర్జునుడు ఎలా చెప్తే అలా చేస్తారండి అరే ఇటు నుంచి అటాక్ చేయండి చేస్తారు నిలబడమంటే నిలబడమంటే నిలబడతారు కూర్చోమంటే కూర్చుంటారు అర్జున ఈజ్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ ఆల్ ది పాండవాస్ ఆర్మీ ఊరికే పేరికి ధృష్టజ్యుమ్నుడైనా మెయిన్ పర్సన్ అర్జునుడే అక్కడ అటువంటి అర్జునుడు నేను భిక్షాటం చేస్తే బాగుంటుంది యుద్ధం ఎందు అని ఆ రకమైన భాష మాట్లాడితే యుద్ధానికి అన్ని సన్నద్దమైనప్పుడు వీడు మాట్లాడితే వీడిలా మాట్లాడుతున్నాడని ఉప్పు శత్రుపక్షానికి వాళ్ళకి సమాచారం ఇంటెలిజెన్స్ ప్రకారం సమాచారం అందితే ఇంటెలిజెన్స్ ఉండేది అప్పట్లో ఆర్మీ ఇంటెలిజెన్స్ దుర్యోధనుడు హ్యాజ్ అ వెరీ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ అతను కనుక సమాచారం తెలిస్తే వెంటనే వీక్ పాయింట్ ఏదో చూసి అటాక్ చేసి పాండవ సైన్యాన్ని ఓవర్ నైట్ జయించి పారేస్తారు కాబట్టి ఆ రకంగా కర్తవ్యకర్మ ఎంత కఠోరమైనదైనా ఒకప్పుడు కర్తవ్యకర్మ చాలా కఠినంగా ఉంటుంది ఇంకోప్పుడు చాలా చాలా రక్త బీభత్సంగా ఉంటుంది రక్తము మాంసము ఇత్యాదులతో కూలి ఉంటుంది కర్తవ్యకర్మ హ్యాంగ్ మ్యాన్ ఈ ఒక ధనుంజయనే అతన్ని హ్యాంగ్ చేశారు అతను హ్యాంగ్ మ్యాన్ హ్యాంగ్ చేయడం అయిన తర్వాత రెండు మూడు రోజుల దాకా కోపం మంచం బట్టి లేవలేకపోయాడు పెద్దవాడు అయిపోయాడు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చేసి ఇప్పటికే చాలా హ్యాంగ్ చేశాడు ఇంకా అప్పుడే హీఈ్ నాట్ ఏబుల్ టు స్వాలో దాట్ అప్పుడే మనస్సు వికారం వచ్చేస్తోంది హ్యాంగ్ చేయలేకపోతున్నాడు సో కానీ చేశాడు చూశాడు మొన్న వెళ్లి చేసి కాబట్టి కర్తవ్య కర్మ ఎంత కఠినమైన ఎంత బీభత్సమైనా ఎంత ఇష్టం కాకపోయినా కూడా ఏనో కర్మ చేసి తీరవలసిందే కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు తస్మాత్ యుద్ధస్వ అంటే యుద్ధం చేయమంటే అక్కడ అర్థం సత్యం వదా వంటిది సత్యం వదా అంటే ఇంకక్కడి నుంచి పొద్దున్నీ రాత్రి దాకా సత్యాన్ని పలుకుతూ ఉండమని కాదు అర్థం అసత్యం మా అర్థం దానికి అసత్యాన్ని పలుకోవద్దు అని అర్థం అలాగే తస్మాత్ యుద్ధస్వ అంటే శంకరుల భాష్యంలో ఏం రాశారంటే యుద్ధాత్ ఉపరమం మా కాషీర్థ యుద్ధరంగం నుంచి శత్రువునకు వెన్ను చూపి నిష్క్రమించుట అనే పని మీకు సుతరాము తగదు అని అది అంటే ఫిలాసఫీ ఆఫ్ ఆత్మ ఈజ్ అప్లైడ్ టు ది లైఫ్ ఆఫ్ ది ఇండివిజ్యువల్ ఆ ఆత్మతత్వాన్ని వ్యక్తి తన జీవితంలో ప్రకటించాలి ఎప్పుడైతే మీరు మీరు అగద్వేషాల ప్రకారం పోతారో అప్పుడు మీరు ఆ ఆత్మస్వరూపానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు రాగద్వేషాలను ప్రక్కన పెట్టి అసలు రాగద్వేషాలను ఎప్పుడైతే ప్రక్కన పెట్టినారో అప్పుడే మీకు ఫ్రీడమ్ వచ్చేసింది ఇప్పుడు రాగం వెంట పరిగెత్తి వాడికి ఫ్రీడమ్ ఉండదు వాడు రాగానికి బానిసయ్య ఉంటాడు అలాగే ద్వేషానికి బాలిసయ్య ఉంటాడు వెరాజ్ రాగద్వేషాలకు అతీతంగా నిలబడ్డవాడు హీజ్ ఎఫ్రీ మ్యాన్ కనుక రాగద్వేషములను ప్రక్కన పెట్టి తన కర్తవ్యకర్మను ఎప్పుడైతే వాడు చేయటం ప్రారంభించాడో అప్పుడే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 ఇటు జీవితము ఈ రెండింటికి ముడిపెట్టారు అక్కడ ఆ శ్లోకంలో అస్మాత్స్వ భారత ఈ వాక్యం యుద్ధస్వానుంది కదా యుద్ధము చేయుము అని దాన్ని కొంచెం శంకర్లు వివరిస్తున్నారు నహి అత్రుద్ధకర్తవ్యతా విధీయతే యుద్ధే ప్రవృత్త ఏ హి అసౌ శోకమోహప్రతిబద్ధ తూష్ణీమాస్ తవ్య ప్రతిబంధాపనయన మాత్రం భగవతా క్రియతే ఇక్కడ మీమాంస ఏమిటంటే అంటే ఒక శంక ఏమిటంటే శ్రీకృష్ణుడు యుద్ధం చెయ్యమన్నాడు ఎలా చెప్తావు యుద్ధస్వ భారత అని యుద్ధం చేయమని ఉందిగా ఇక్కడ అనువాదం ఏమిటి యుద్ధమును చేయుము ఇంకేమి యుద్ధము చేయమనే చెప్పాడు శ్రీకృష్ణుడే చేయమని చెప్పాడు కాబట్టి శ్రీకృష్ణుడే యుద్ధాన్ని జయించాడు ఆ రకంగా అలాగా దాన్ని వ్యాఖ్యానం చేయటం యుద్ధస్వా అన్నది లోట్ మధ్యమ పురుషాయకు వచ్చినం అది విధి అనుకోవడం విద్యాద్యాశీషు లోట్ అని చదివారు కదా మీరు అది విధి అని అనుకోవడం సరికాదు అక్కడ విధి ఏమీ లేదు సో అత్ర యుద్ధ కర్తవ్యత న విధీయతే సో శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని అనే మాట సరికాదు మన ఇప్పుడు మనందరం శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని చెప్పడమే గీత యొక్క తాత్పర్యమైతే మనందరం జరుగుతామండి గీతని నేను పాఠం చెప్తాను ఎయిర్ ఫోర్స్ కాలేజీలో చెప్తాను మనం ఎందుకు చెప్పుకుంటాం కాబట్టి అక్కడ సందర్భంలో అటువంటి వాక్య ప్రయోగం జరిగిందే కానీ యుద్ధం చేయమని ఆయన ఏం విధించలేదు సో ఇక్కడ అంటే ఆ వాక్యాన్ని చూసిన వెంటనే అర్జునుడు యుద్ధం అర్జునుని యుద్ధానికి పురికొల్పింది శ్రీకృష్ణుడు అనే అభిప్రాయం కలుగుతుంది అది సరికాదు శ్రీకృష్ణుడు అలా పురికొల్పలేదు వాస్తవంలో శ్రీకృష్ణుడు యుద్ధాన్ని నివారించటానికి చాలా పూచిగా ఆయన ప్రయత్నం చేశాడు శ్రీకృష్ణ రాయభారం మీరు పేరుగానే ఉంటారు దాంట్లో ఆయన చాలా సిన్సియర్ ఎఫర్ట్ చేస్తారు ఆ ఎఫర్ట్ చేసే ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయితే మీది ఫెయిల్ అయింది మీరు యుద్ధం చేయండి అని అంద ఫెయిల్ అయిందే అంతే ఫెయిల్ అయిందని చెప్తాడు ధర్మరాజు గారు ఒక డ్యూటీ అప్పచెప్తారు ఆ డ్యూటీ పూర్తి చేసుకొచ్చి మళ్ళీ రిపోర్ట్ ఇచ్చేస్తారు ధర్మరాజు గారు ఇచ్చే తన దాన్ని తాను వెళ్ళిపోతాడు అక్కడ కూర్చోడు కూడా యుద్దం చేయాలనే నిర్ణయం వెళ్లది ఇప్పుడు కూడా ఫైనల్ నిర్ణయం వాళ్లే తీసుకోవాలి ఎదరో వాళ్ళు ఎవరో చెప్పారు చెప్పరు ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి అందులో ముఖ్యంగా కైలాసయాత్ర వెళ్ళమంటారా వద్దంటారా అంటే అలా సలహా చెప్పరు యూ హ్యావ్ టు డిసైడ్ అమర్నాథ్ వెళ్ళమంటారా వద్దంటారా అంటే నన్ను సలహా అడిగితే నేనే సలహా చెప్పను నన్నే కాదు ఎవరు చెప్పరు ఎందుకంటే అమర్నాథ్ వెళ్ళడం అంటే మరి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎవడమటికి వాడు సలహా తీసుకోవాలి ఎందుకంటే టెర్రరిస్టులు ఉంటారు ఎవరునో కాల్చి చంపుతూ ఉంటారు ఎవరు నడుస్తూ ఉంటాయి సో ఇంకా అదర్ గ్లో ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది శరీర ఆరోగ్యం ఒకటి ఉంటుంది మేము వెళ్ళాలనుకుంటున్నాం మీరు సలహా ఏమైనా ఇవ్వండి మేము ప్రికాషన్స్ అడిగితే చెప్పాలి కానీ వెళ్ళు వెళ్ళద్దు అని చెప్పరు సో వెళ్ళాలని మీరు నిర్ణయం తీసుకుంటే మటుకు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తాను శ్రీకృష్ణుడు అదే పని చేస్తున్నాడు యుద్ధం చేయాలనే నిర్ణయం వాళ్ళది ఆయింది కాదు వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక తీరా యుద్ధం ప్రారంభమయ్యి ముందు మానేస్తానంటే నువ్వు మానేయడం సరికాదురా అని చెప్తున్నారు సో యుద్ధే ప్రవృత్త అసౌ నేను మీకు దృష్టాంతం చెప్పాను ఏకాదశి ఉపవాసం దృష్టాంతం అది గుర్తు చేసుకోనంటే ఉపవాసం ఉండమని చెప్తారండి ఎవరికి పట్టింది మీరు ఉపవాసం ఉండాలనుకుంటే మటుకు మీరు మర్చిపోయే సందర్భం వస్తే ఇవాళ ఏకాదశి ఉండవు అని గుర్తు చేస్తారంతే అంతేనా ఉండాలో అక్కర్లేదో అది మీ యువరోని చాయిస్ యుద్ధం చేయాలో అక్కర్లేదో వాడు డిసైడ్ చేసుకోవాలి అందుకే యుద్ధం చేయాలనే వచ్చాడు అక్కడ యుద్ధే అసౌ వీరు యుద్ధంలో ప్రవృత్తుడే యుద్ధంలో ప్రవేశించి యుద్ధం చేస్తున్నవాడే కాని మధ్యలో ఏమైంది శోకమోహప్రతిబ తూష్ణీం ఆస్థే దుఃఖము వ్యామోహము మోహము అంటే వ్యామోహము భ్రాంతి ఒకదాన్ని చూసి మరొకటి అని పొరపాటు పడ్డాం కానీ భ్రాంతి దాన్ని వ్యామోహము అని అంటారు డెల్యూషన్ సో దానికి ఇంత దాకా తెలుగు పదం నాకు దొరకలేదండి ఈ వ్యామోహానికి ఇంగ్లీషు పదం చెప్పి సంతోషపడుతున్నా కానీ అర్థతెనుగు పదం ఒకటి పట్టుకుంటే బాగుంటుందనిపిస్తే అలాగే దాంతో కృష్ణి పడుతున్నాను ఎందుకంటే మోహము అంటే ముహు వైచిత్యే చిము వికలమైపోవుట సో చిత్తానికి ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకపోవటం అది ఒక అర్థం తర్వాత వ్యామోహంలో ఇంకా ఏమిటంటే ఏది సత్యమో అది మిథ్యని భ్రాంతిపడ్డాం మిథ్యాన్ని సత్యంగా భ్రాంతిపడ్డాం ఇవన్నీ వ్యామోహం కిందకు వస్తాయి సో ఆ మోహంలో ఉన్నాడు ధర్మం ఏదో అది అధర్మం ఇప్పుడు శత్రువు మీద బాంబు వేసి శత్రువుని సంహరించడం ధర్మమా అధర్మమా అంటే చూడండి ఆ వాక్యం నేను చెప్పాను చూడండి ఒక మనిషి మీద బాంబు వేసి వాడి ప్రాణం తీయడం ధర్మమా ధర్మమా అని అడిగితే అధర్మం అని చెప్పారు యుద్ధంలో శత్రు సైనికుణ్ణి బాంబు వేసి చంపడం ధర్మమా ధర్మం ధర్మం కాబట్టి చంపడం ధర్మం కాదు అధర్మం కాదు చంపడం ధర్మమా అధర్మమా అనే ప్రశ్నకి సమాధానం ఉండదు అలా ఉండదు ధర్మాధర్మాలు ఒక క్రియా అబ్సల్యూట్ గా ధర్మము కాదు అధర్మము కాదు చాలామంది ఈ సూక్ష్మమైన అంశాన్ని మిస్ అవుతారు మేము ధర్మశాస్త్రం చదువుకున్న వాళ్ళు అని చెప్పేవాళ్ళు కూడా ఈ సూక్ష్మాంశాన్ని మిస్ అవుతారు సో సంధ్యావందనం ధర్మమా అధర్మమా అని అడిగితే కరెక్ట్గా కరెక్ట్గా తత్వం తెలుసున్నవాడైతే ఏమి చెప్పడం సంధ్యావందనం ధర్మమా అధర్మం అంటే ఏమీ రిప్లై ఇవ్వడం కానీ ప్రాతకాలంలో సంధ్యా సమయంలో సంధ్యావందనం ధర్మమా అధర్మమా అంటే ధర్మం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 అబ్సల్యూట్ గా ధర్మమో అధర్మం అని చెప్పడానికి వీళ్ళది రక్తము చిందించుట ధర్మమా అధర్మమా అనే ప్రశ్న తప్పు ఎందుకంటే సర్జలను రక్తం చిందిస్తారు అది అధర్మం కాదు సర్జరీ చూస్తే తెలుస్తుంది మీకు నేను చూశాను ఒకసారి సర్జరీ క్లినిక్ లో సర్జరీ చూశా ఆశ్చర్యమేసింది వాళ్ళు ఆ స్టొమక్ను ఓపెన్ చేశాడు ఇలా శుభ్రంగా ఓపెన్ చేసి ఇటో పెద్ద క్లిప్పు ఇటో క్లిప్పు పెట్టి ఇలా ఓపెన్ ఫిక్స్ చేసి పట్టుకున్నారు అది ఫిక్స్ చేసేసారు టేబుల్ ఇలా ఓపెన్ ఉండు దాన్ని ఇప్పుడు ఇరిగేట్ చేయమన్నాడు మీ డైలాగ్ ఇరిగేషన్ డూ ఇరిగేషన్ ఇరిగేషన్ అంటే వీళ్ళు బకెట్ మగ్గు తీసుకొచ్చి ఆ నీళ్లు పోసారు స్టమక్ లో మగ్గుతో రెండు మూడు మగ్గులు నీళ్లు పోసి శుభ్రంగా ఓ బ్రష్ ఇంత ఇంత బ్రష్ తీసుకుని శుభ్రంగా దాన్ని ఇలా చేసేసి ఇలా ఒకటి పనిచేస్తుంటే ఇంకో నర్సు వాక్యూమ్ పెట్టేసింది ఇలా రెండు మొగ్గులు నీళ్లు పోసి శుభ్రంగా తుడిచేయడం వాక్యూమ్ క్లీనర్ వ్యాక్యూమ్ పెట్టేస్తే మొత్తం అంతా మళ్ళీ ఇంకో రెండు మొగ్గులు దిస్ ఇస్ వాట్ ఈస్ కల్ ఇరిగేషన్ ఆఫ్ దిస్ టమాగేషన్ లాంగ్వేజ్ ది యూజ్ అండ్ దగ్జాక్ట్లీ వాటి ఐ వాజ్ స్టండ్ అండ్ అక్కడ మనిషి జనరల్ అనల్సియాలో అలా ఉన్నాడు ఈ రోజు నా ఎని సో ఇరిగేషన్ అయిన తర్వాత దెన్ అది బుల్లెట్ ఊండు ఎవడో ఒక గన్ ఊండు సో దెన్ సజ్జన్ హెంట్రైడ్ అంటే పిక్చర్ ఎంత రక్తము ఏమి సమాచారం సో కాబట్టి రక్తం చిందించటం ధర్మం ఆ ధర్మం అనే ప్రశ్న సరికాదు సో ఒక మనిషి రోడ్డు మీద వెళ్తుంటే వాడిని ఖత్తితో పొడిచి రక్తం చెందించుట అధర్మము సో ఈ విధంగా ఒక దేశంలో ఒక కాలంలో ఒక క్రియ అయితే ధర్మం అవుతుందా లేకపోతే ఆ ధర్మం అవుతుంది దేశ కాలాలను అంతైతే ధర్మము దేశకాల అధినంగా ఉంటుంది ఇప్పుడు సౌత్ ఇండియా వెళ్ళారనుకోండి దేవాలయంలోకి చొక్కాతో రానివ్వరు నార్త్ ఇండియా వెళ్ళారనుకోండి చొక్కా ఏంటండి ఆయన స్వెటరు కోటు టోపీ మఫ్లరు ఇవన్నీ వేసుకుని లోపల కూర్చొని ఉంటాడు ఎవరు పూజారి అలా కూర్చుని ఉంటాడు కాబట్టి దేశ బట్టి ధర్మం ఉంటుంది కానీ అప్సల్యూట్ గా బై ఇట్ సెల్ఫ్ ఏ గివెన్ యాక్ట్ ధర్మమో అధర్మమో అనే వ్యవస్థ లేదు కాబట్టి శత్రు సంహారము యుద్ధరంగంలో ధర్మమే అది ధర్మ యుద్ధం అది ధర్మమే పాకిస్తాన్ మనమే దండయాత్ర చేసినట్టు కాదది భారత్ దండయాత్ర నుంచి తనను తాను రక్షించుకోవడం అది ధర్మం కాబట్టి సో శోకమో కానీ అర్జునుడు ఏమనుకున్నాడు అధర్మం ఎందుకు అలా అనుకోవాలి ఒకటి వ్యామోహం అదే ధర్మాన్ని అధర్మం అనుకోవడం పేరే వ్యామోహం వీడి వ్యామోహం ఎందుకు వచ్చింది శోకము తోడు వీడు దుఃఖంలో ఉన్నాడు దుఃఖితుడు వాడు సరైన నిర్ణయాన్ని తీసుకోలేడు ఇప్పుడు కూడా దుఃఖము చేతను పరాభూతుడై ఉంటాడే అంటే దుఃఖానికి లొంగిపోయి ఉంటాడే వ్యక్తి వాడు ఏ నిర్ణయాన్ని సక్రమంగా తీసుకోలేదు అంచేతనే దుఃఖము గట్టే దుఃఖం కలిగి ఉంటాడు చూసారా వాడి బదులుగా వాడి చుట్టూ ఉన్నవాళ్ళు నిర్ణయం తీసుకుంటారు వాడు నిర్ణయం తీసుకునే స్థితిలో ఉండడు అర్జునుడు మోరార్ల స్థితి లైక్ దాట్ కాబట్టి శోకమోహ ప్రతిబద్ధుడై యుద్ధం చేయడం మానేసి తూష్ణీమాస్తే అంటే మిన్నకుండెను అంటే నోరు విప్పి మాట్లాడు ధనసు పక్కన పారేశాడు ఆ రథంలో కూర్చొని కూరబడి ఉన్నాడు మాట్లాడకుండా మాటామంతి లేకుండా ఉన్నాడు తూష్ణీమాస్తే అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే వీడు కర్తవ్యాన్ని వీడు నార్మల్గా నార్మల్లీ వాడి కర్తవ్యాన్ని వారు చేసేస్తాడు కానీ శోకమోహముల యొక్క ప్రతిబంధం వల్ల వాడు కర్తవ్యాన్ని మానుకుంటున్నాడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఆ శోకమోహములను నివారించుట అనే ప్రయత్నం చేశాడు తొలగించుట సో శోకమోహములనే ప్రతిబంధము అంటే ఆటంకము వీడు కర్తవ్య ప్రతిబంధము నార్మల్ గా అయితే కర్తవ్యాన్ని చేసేస్తాడు కానీ శోకమోహములు వచ్చేయట మూలంగా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 కాబట్టి ఇక్కడ యుద్ధస్వ యుద్ధమును చేయుము అన్నది విధి కాదు నేను యుద్ధం చేయాలనుకుని వాడు వచ్చాడు అక్కడికి కాబట్టి అనువాద మాత్రం అంటే అనువాదం అంటే ఏమిటినైనా నువ్వు ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం ఎట్టిది యుద్ధము చెయ్యాలని నీ కర్తవ్యమేమి యుద్ధము చెయ్యాలని అంతే అంతకుముందు ఏదైతే నిశ్చితమైనదో ఆ నిశ్చితమైన దాన్నే ఇంకోసారి ప్రకటిస్తే దాన్ని అనువాదము ట్రాన్స్లేషన్ ట్రాన్సులేషన్ అంటే అండి ఆల్రెడీ ఇట్ ఈస్ సెట్ యు సెయిట్ అగేన్ అలాగే ఆల్రెడీ ఇట్ ఈస్ డిసైడెడ్ ఆ డెసిషన్ నువ్వు మధ్యలో భ్రాంతి చేతను పక్కన పెట్టావు ఆ భ్రాంతి తొలగిస్తే ఏమిటవుతుంది మళ్ళీ ఆ డెసిషన్ వచ్చేస్తుంది ఇప్పుడు పొలానికి వెళ్తున్నాడు రైతు వెళ్తుంటే త్రాడు చూసి పాము భయపడి వెరక్కు వచ్చేస్తుంటే కరపట్టుకుని పొలం బయలుదేరి వెనక్కు వచ్చేస్తున్నాడు అక్కడ గట్టు మీద పాముందండి అంటే పాము నువ్వు అలా భ్రమపడ్డావా నేను ఇప్పుడే అలా భ్రమపడ్డా బ్యాటరీ లైట్ వేసి చూశాను అది పాము కాదు అది సైకిల్ టైరు ఈ టైర్లు చూడండి ఆ టైర్ చూసి టైర్ ముక్కది అది నేను అలాగే భ్రమపడ్డా నువ్వు భ్రమపడ్డావు పెరివాడ అని అంటే ఓ అలాగా ఇది మళ్ళీ పోయి బ్యాటరీ లైట్ అని వెనక్కి తిరిగి చూస్తే పాము కా తాడు ఓస్ అని అతను పొలానికి కాబట్టి ఇప్పుడు తాడు కాదు అవి పాము కాదు తాడు నువ్వు పొలానికి వెళ్ళు అని చెప్తే పొలానికి వెళ్ళు విధి కాదు అంతకుముందు అతను తీసుకున్న నిర్ణయాన్ని ఇను మళ్ళీ రీస్టేటెడ్ అంతే ఇట్ ఈస్ నాట్ విధి కొత్తగా వెళ్ళమని పురమాయిస్తున్నట్టేం కాదు అది అతను వెళదోలుచుకున్నదే అది పరిస్థితి తర్వాత శ్లోకం ఎం వేత్తి హైనం మన్యతే హతం ఉభౌత విజానీత ఈ శ్లోకము దీని తరువాతి శ్లోకము ఈ రెండు శ్లోకాలకి కలిపి మూలోపనిషత్ అని పేరు మూల ఉపనిషత్ అంటే కఠోపనిషత్తులో వర్షస్ ని యాజిటీస్ గా శ్రీకృష్ణుడు కోట్ చేస్తున్నాడు సో ఉపనిషత్తుకి మూల గ్రంథము అని పేరు సో తత్వము యొక్క ఒరిజినల్ టెక్స్ట్ ఉపనిషత్తు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 అంటే అర్థం పదాలు చాలా కఠినంగా ఉంటాయని ఏం కాదు పదాలు చాలా సింపుల్గా ఉంటాయి ఇట్ ఈజ్ ఏ వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ ప్రొఫౌండ్ అని చేతనే అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది తర్వాత అదొక రీజన్ ఇప్పుడు కూడా చాలా సింపుల్గా ప్రొఫౌండ్గా ఉంటే అర్థం చేసుకోవడం కష్టం సో కానీ ఏదో ఎలా ఉందంటే దాంట్లో పెద్ద కష్టమే ఉండదు పెద్ద విషయం కూడా ఉండదు సింపుల్గా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 అది తప్పో అని చెప్పడం తేలిక నువ్వు అలా అనుకున్నావా అది తప్పది అని చెప్పడం తేలిక ఎందుకంటే వీడు అనుకున్నది తప్పు అయినప్పుడు చుట్టూ పది మంది సరైన అభిప్రాయం గలవాళ్ళు పది మంది మీకు కనపడుతూ ఉంటారు చూడు కావలిస్తే ఆయన్ని అడిగి చూడు ఆయన్ని అడిగి చూడు అని ఒక దృష్టాంతం చూపించి వీడి తప్పుడు అభిప్రాయాన్ని సరిదిద్దచ్చు కానీ చుట్టుపక్కల ప్రతివాడు అదే తప్పు అభిప్రాయంలో ఉంటే ఎలాగ దాన్ని పాఠం చెప్పడం మొత్తం సమాజం కూడా ఒకే భ్రాంత ధోరణిలో ఉందనుకోండి అప్పుడు ఆ పాఠం చెప్తే ఆ పాఠం చెప్పిన వాడిని ఏం చేస్తారు పిచ్చిడ్ అని చెప్పేసి అంట మీకు దృష్టాంతా నేను చెప్తా చూడండి భూమి బల్లపరుపుగా ఉండును అని అనుకునేవారు వెస్టర్న్ యూరప్ అంతా కూడా వెస్టర్న్ వరల్డ్ వెస్టర్న్ హెమీస్పియర్ భూమి బల్లపరుపు బైబిల్ కూడా అలాగే చెప్పింది అని వాళ్ళు అనుకునేవారు మన బైబిల్ ఎలా చెప్పిందో నాకు తెలీదు బుంటే చెప్పుకుంటే ఉండదు పోప్ వ్యాటికన్ లో కూర్చుని ఆనాటి పోప్ ఆయన పేరేదో ఉంది కార్జిన్నో ఏదో పేరు ఆ పోపు ఆయన భూమి బల్లపొరుపుగా ఉందని ఆయన అనుకునేవాడు గెలీలు అనేవాడు ఒకడు వచ్చాడు వచ్చి ఏవో కొంత మ్యాథమెటిక్స్ కొంత సైన్స్ అది స్టడీ చేసి ఓ టెలిస్కోప్ ఒకటి పెట్టి ఆకాశం ప్లేస్ చూసి భూమి గుండ్రంగా ఉంది అని చెప్పాడు కొలంబస్ గెలీలు యొక్క కొలంబస్ ఈ విహార దీన్ని నౌకాయానం చేస్తాడు ఎక్స్ప్లోరేషన్ సుసాహసత్ర ఆ సాహసయాత్రకి వెళ్ళినప్పుడు కొలంబస్ కి స్ట్రైట్ లైన్ లో ఉందనుకునే అనుకునేవాడు అతను అది గుండ్రంగా ఉందని అనుకునేవాడు అలా వెళ్ళి మళ్ళీ అలాగే రావాలనుకునేవాడు మనం ఎక్కడ బయలుదేరామో అలాగే వెళ్తూ ఉంటే ఈవెంట్స్ మళ్ళీ మళ్ళీ వస్తాం అదర్ సైడ్ ఆఫ్ ది ఐలాండ్ ఒక ఐలండ్ లో అలా ప్రయాణం కనుక చేస్తే మళ్ళీ అదర్ సైడ్కి వస్తామని తెలియదు అతనికి హీ వాస్ థింకింగ్ విత్ హీ ట్రావెల్స్ స్ట్రైట్ లైన్ వెర్ హస్ కేమ్ లెటర్ టు కొలంబస్ అండ్ హీ టోల్డ్ భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పాడు చెప్తే అప్పుడు ఏం చేశారో తెలుసునండి పోపుకి ఎవడో చెప్పారు కాబట్టి భూమి గుండ్రంగా ఉందని చెప్తున్నాడు అతను అని పోపు ఒక ఫట్వా ఫట్వా కాదు ఒక అధికార పత్రాన్ని ఒక దాన్ని జారీ చేశాడు కాబట్టి నువ్వు భూమి గుండ్రంగా ఉందని చెప్పేటువంటి ఆ పాఠం మానేస్తావా లేకపోతే నీకు శిక్ష వేముంటావా అని అంటే ఇతను పాఠం మానేశాడు మానేసినా ఇతను రాసిన వ్యాసం పది మందికి సో చేరితే అప్పుడు పోపు ఇతన్ని ప్రత్యేకంగా అరెస్ట్ చేయించి పిలిచి నీవు పబ్లిక్ గా నేను చేసింది పొరపాటు నన్ను క్షమించవలసింది అని పబ్లిక్ గా నువ్వు చెప్పినప్పుడే నీకు శిక్ష లేకుండా విడిచిపెడతాను లేకపోతే నీకు శిక్ష పడుతుంది అని అంటే ఇప్పుడు అతను పబ్లిక్ గా చెప్తాను అతనికి ఒక కూతురు ఉంటుంది పబ్లిక్ గా రీకాంటింగ్ అంటారు పబ్లిక్ గా చెప్పి భూమి గుండ్రంగా అవుతుందని నేను చెప్తాను నాకు పొరపాటు నన్ను క్షమించండి భూమి పొలపొరపుగానే ఉంటుంది పోపు గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పి పాపం ఇంటికి వచ్చి కూతురు ముందు నిలబడి కళ్ళబండి పెట్టుకుంటా నేను నా అంతరంగానికి విరుద్ధంగా మాట్లాడతాను సో కలెక్టివ్ థింకింగ్ ప్యాటర్న్స్ సని సమాజం కూడా ఒక్క రకంగా ఆలోచిస్తుంది ఆ సమాజంలో కూలీని అలీ చేసుకుని ఆలోచన ఎవడో లెక్క చేయడం విద్వాంసులు పండితులు అనుకున్న వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు కేవలం లౌకిక పాండిత్యం వాళ్ళ ఆలోచనను కూడా మీరు ఎప్పుడైనా కాదనొచ్చు మతాధికారులు మతాధిపతులు ధర్మాధికారులు కూడా అలాగే ఆలోచిస్తారు అప్పుడు ఆ భావనని త్రోసిపుచ్చి సరైన సత్యాన్ని చెప్పటం చాలా కఠినమైన విషయం సో ఇంజే భగవద్గీత పాఠం ఉంటే మరి ఉంటుంది ఇక్కడ అలాంటిది ఒకటి చెప్తున్నారు ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చెంప మీద కొట్టాడు అనుకోండి కొట్టితే వీడు కొట్టలేదు వాడు తినలేదు అని ఎలా ఉంటుంది అది సంగతి వీడు కొట్ట వాడు దెబ్బ తినను లేదు దెబ్బ తినడము అంటే భోక్తృత్వం దెబ్బ కొట్టడము అంటే కర్తృత్వం వీడు కొట్ట వాడు చేయ వాడి పన్ను రాదు కింద అనుకోండి వాడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి సరే వీడు కొట్టలేదు వాడు దెబ్బ తినలేదు అని అలాగే ఎవరైనా పాఠం చెప్పారనుకోండి అప్పుడు ఏం చేస్తారో ఆ పాఠం చెప్పిందండి ఎర్రగడ్డ పంపిస్తారు ఏదో ఈ పాఠం అలాంటి పాఠం సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్పబోతున్నాడంటే ఎవడిని ఉద్దేశించి వీడు కొట్టిన అక్కడ హంత అంటాడు హనన హనన క్రియ ఈ క్రియ కూడా ఏదో నేను లెంప లెంపగా కొట్టడం చిన్న క్రియ చెప్పాను ఇక్కడ క్రియ హననము హననము అంటే రెండు అర్థాలు చాలా పెద్ద గాయం తగిలి ఇట్లా కొడితే హననం అంటారు లెంబరగా కొడితే హననం అనరం తాడనం అంటారు హననం అని అనరు సో స్లాబ్ పండడానికి కిల్ కి తేడా లేదండి టూ స్లాబ్ ను కిల్ కి ఎంత తాడనానికి హననానికి ఎంత తేడా హననము అంటే వాణ్ణి వెంటనే హాస్పిటలైజ్ చేసి ఎంత దెబ్బ కొడితే హననము అంటారు లేదా టు కిల్ అది హననము హననం హననము అంటే ఇప్పుడు అది క్రియ అంటే అర్థమేంటమాట ఒకడు ఇంకొకడిని షూట్ చేసి పారేశాడు తుపాకి పెట్టి కాల్చేశాడు బాలకృష్ణ కాల్చలేదు చౌదరి దెబ్బ తేనలేదు అది సంగతి నాయము హంతే నహన్ మీదే వీడు చంపనలేదు వీడు దెబ్బ తేనడం లేదు నాయము హంతే నహన్ ఈ మాట చెప్పండి రోడ్డు మీదకి వెళ్ళి చెప్తే మామూలు చెప్తే పిచ్చోడుని వదిలేస్తారు కొంచెం ప్రసిద్ధమైనటువంటి వాడు చెప్తే అరెస్ట్ చేస్తాడు ప్రసిద్ధిగా చెందిన వాడు ఇలాంటి మాటలు చెప్తే అరెస్ట్ చేయరు మరి ఆయంహంతి నహన్యతే వీడు కొట్ట వీడు కాల్సనూ లేదు వాడు కాల్చబడనూ లేదు అది వాక్యం ఈ వాక్యాన్ని నేను మీకు పాఠం చెప్పాలి మీరు పాఠం వినాలి మన ప్రారంభం అలా ఉంది సో లెటర్ హ్యాండిల్ దిస్ ప్రారంధ ముందు భాష్యకాల అవతారికి చూద్దాం శోక మోహాది సంసార కారణ నివృత్ర్థం గీతాశాస్త్రం నవర్తకమితి ఏత్యార్థస్ సాక్షిభూతే ఋచౌ ఆని నాయ భగవాన్ మంచి అవతారు ఇక శంకరులు వాక్యరచన చాలా ప్రసన్నంగా గంభీరంగా ఉంటుంది చూడండి గీతాశాస్త్రము ఇది ఇది గీతాశాస్త్రం అంటారు గీత అని శాస్త్రము శాస్త్ర శబ్దానికి రెండు అర్థాలున్నాయి శాసనాత్ శాస్త్రం శాస్తీతి శాస్త్రం శాసిస్తుంది అంటే యు డూ దిస్ యు మే నాట్ డూ దిస్ యుద్ధ నాట్ డూ దిస్ సో డూస్ అండ్ డోంట్స్ అంటారు విధి నిషేధములు సో ధర్మశాస్త్ర గ్రంథాలు అలా ఉంటాయి ఇలా చేయాలి ఇలా చేయకూడదు అలా ఉంటాయి తస్యం వ్రతం నేక్షంత అని ఇలా ఉంటుంది వాడి వ్రతము ఏమిటంటే వాడిలా చేయాలి వాడి వ్రతం అంటే రూల్స్ వాడేమో అది నెలమే పడుకోవాలి అధశ ఈత నేలమే పడుకోవాలి తర్వాత రాత్రి నక్షత్రం చూస్తే కానీ భోజనం చేయకూడదు ఇలాగ చేయాల్సినవి చేయకూడదు ఏమిటండి బాబు నక్షత్రం నేను చూడడం నేను భోజనం చేయడం నేను ఆకలిసినప్పుడు నేను భోజనం చేయొచ్చా చేయకూడదన్నో నక్షత్రం చూసి భోజనం చేయాలి నక్షత్రానికి నా భోజనానికి సంబంధం ఏంటండి నక్షత్రం అది అక్కడి ఆ కాంతికి రావటానికి కనీసం పదివేల సంవత్సరాలు పడుతుంది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 మరి శాస్త్రం అని అంటే ఇది శాస్త్రీతి శాస్త్రం కాదు ఇది శంసతీతి శాస్త్రం షంసతి అంటే మీకు యథార్థ స్థితిని వివరించి చెప్తుంది అంటే చెప్పడం ఇది పరిస్థితి ఈ దీంట్లో ఉండే సత్యము ఇలా ఉన్నది అని చెప్తుంది దాన్ని శాస్త్రం ఇప్పుడు రైల్వే టైం టేబుల్ మీరు కొనుక్కొచ్చారనుకోండి కొనుక్కొస్తే అది మీరు ప్రయాణం చేయమని చెప్పదు ఈ ప్రయాణం ఇలా చేయ ప్రయాణం అలా చేయమని చెప్పదు మీరు ప్రయాణం చేయదలుచుకుంటే ముటుకు ఎలా చేస్తే బాగుంటుందో చెప్తుంది ఇప్పుడు మీరు వెళ్ళదలుచుకుంటే మీరు డే టైం జర్నీ చేయాలనుకుంటున్నారా నైట్ టైం చేయాలనుకుంటున్నారా నైట్ టైం అయితే గోదావరి ఎక్స్ప్రెస్ డే టైం అయితే ఈస్ట్ కోస్ట్ అని ఇలా చెప్తుంది అంతేగాని మీరు విశాఖపట్నం వెళ్ళండి అని చెప్పదు అది కాబట్టి అది కూడా శాస్త్రమే ఇటువంటి శాస్త్రం శంసతీతి శాస్త్రం అలా కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ గెజెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ లా వచ్చిందనుకోండి అది శంసతీతి శాస్త్రం కాదు అదే శాస్తీతి శాస్త్రం మీరు కనుక ఇంత ఆదాయం ఉంటే మీరు వెళ్లి ట్యాక్స్ కట్టేసేయండి ఆ ట్యాక్స్ ముందు కట్టేయండి ట్యాక్స్ రిటర్న్ తర్వాత ఫైల్ చేయొచ్చు లోకల్ ఎస్బీఐలో కట్టేయచ్చు ఎస్బీఐకి డబ్బు పట్టుకుని వెళ్తే నేను ట్యాక్స్ కట్టాలంటే వాళ్ళు నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ పట్టాన్ని చాలా కట్టొచ్చు యూఆర్ సేఫ్ కాబట్టి అది శాస్తీతి శాస్త్రం అది కాబట్టి గీత ఏ కేటగిరీలో పడుతుంది తస్మాత్ యుద్ధస్వ అనే వాక్యాన్ని చూస్తే కాబట్టి యుద్ధమును చేయుము అనే వాక్యాన్ని చూస్తే ఇది శాస్తీతి శాస్త్రం అనే భ్రాంతి కలిగే అవకాశం ఉన్నది కొంతమంది అలాగే వ్యాఖ్యానం చేసిన వాళ్ళు లేకపోలేదు కానీ శంకరులు అంటున్నారు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 మా నాయనగారు ఉంటూ ఉండేవారు శాస్త్రము చేయపట్టుకుని ఏ పని చేయించదు అని అనేవారు అంటే ప్రవర్తకం కాదు నివర్తకం నువ్వేదైనా నీ నువ్వు అనుకున్న భ్రాంత ధారణలను తొలగిస్తుంది ఆ తర్వాత ఇంకా నువ్వు ఆ పని చేయటం మానేయాలా చేయాలా అన్నది నీ ఇష్టం మానేస్తారు అంటే భ్రాంతి తొలగిపోతే ఇంకే భ్రాంతితో చేద్దాం అనుకున్నది భ్రాంతి తొలగిపోతే ఏం చేస్తాడు చేయడం మానేస్తాడు భ్రాంతి చేత చేయకూడదు అనుకున్నాడు భ్రాంతి తొలగిపోతే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 నివర్తకమేవ న ప్రవర్తకం ఏమిటి నివారణ చేస్తుంది ఏమిటి ప్రవర్తకం కాదంటే అర్థం ఏంటి యుద్ధం చేయి ఇది చేయి అది చేయి యజ్ఞం చేయి మరోటి చేయి అనేమి చెప్పదు నివర్తకం అంటే ఏమిటి చూడు శోకము మోహము ఇంకా ఇలాంటివి కామ్యకర్మలు చేస్తూ ఉంటాడు ఆ కామన అది తప్పది అది అనవసరం అది అని ఈ విధంగా మనకు ఉండేటువంటి రాంగ్ యాటిట్యూడ్స్ ని కరెక్ట్ చేసే ప్రయత్నం మటుకు చేస్తున్నాయి ఈ విషయాన్ని ఏతస్యస్య సాక్షిభూత ఇప్పుడు కూడా శ్రీకృష్ణుడు కూడా హీ స్ కోటింగ్ ఫ్రమ్ ది ఉపనిషత్ శ్రీకృష్ణుడు ఆయన నేను ఒక కొత్త కల్ట్ని లేకపోతే ఒక కొత్త సెక్ట్ని నేను స్టార్ట్ చేశాను ఈ మతానికి నేనే ఆరంభకుని నాతోటి ఈ మతం ఆరంభమైంది అని ఆయన అలా చెప్పడం ఎప్పుడు కూడా నీకు ఒక మాట చెప్తున్నా వినండి మనిషి ఏమనుకుంటాడంటే ఇదంతా నేనే పెడుతున్నాను నేనే చేస్తున్నాను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 తాను రంగం నుంచి నిష్క్రమిస్తే దట్ ఈస్ వెక్టరీ అదే విజయం అదే విజయము అదే సత్యము గాని ఇదంతా చేసిన వాణ్ణి నేనే అని ఎవడైతే అంటాడో వాడు ఆ హృదయ దౌర్బల్యానికి లొంగిపోయాడు అని శ్రీకృష్ణుడు ఎప్పుడూ అలా చెప్పలేదు ఎప్పుడూ అలా చెప్పాడు శంకరాచార్యులు ఈ ధర్మాన్ని నేను అద్వైతమత స్థాపనాచార్య అంటూ ఉంటారు తరువాతి వాళ్ళు అన్న మాటలు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 కాబట్టి శంకరుణ్ణి మనం రోజు అభిషేకం చేస్తున్నాం పూజ చేస్తున్నాం దండం పెడుతున్నాం శంకర మఠం అని పేరు పెట్టాం ఏమిటి ఆ శంకరుడు ఎవరు ఆయన ఏం మనకి బోధించాడు అని ఎవడో అడగరు ఎవళ్ళో చెప్పరు అది దట్ ఆల్ ద సిల్లి అది దానివల్ల ఒరిగి ఏమీ లేదు కాబట్టి శంకరుడు అద్వైతమత స్థాపనాచార్య అంటే ఇలాగే ఉంటుంది ఆయన అద్వైతమత స్థాపనాచార్యుడు కాదు ఆయన ఏదీ స్థాపించలేదు అద్వైతమత మతం కాదు అది అద్వైతం సత్యం సత్యాన్ని ఎవరు స్థాపిస్తారండి సత్యము తనంత తాను స్థాపితమై ఉంటుంది దాన్ని ఎవరు స్థాపించరు సో సత్యము అది అనంతంగా ఉంటుంది అనాదిగా ఉంటుంది దాన్నే సత్యం అంటారు కాబట్టి ఆ సత్యాన్ని దర్శిస్తారు దర్శించిన సత్యాన్ని బోధిస్తారు సందర్భం ఉంటే బోధిస్తారంటే పని కట్టుకుని బోధించరు సందర్భం ఉంటే బోధిస్తారు లేకపోతే బోధించరు ఒకప్పుడు అలా ఉండేవారు ఈ కాలంలో సాధువులు ఏం చేస్తున్నారంటే సాధువు సొంత లేదు నగరానికి రావటం ఇదిగో మేము హిమాలయాల నుంచి వచ్చాము హిమాలయాల నుంచి వచ్చామని చెప్తే అదొక శోభ మేము మామూలుగా హైదరాబాద్ నుంచి వచ్చామోనో లేకపోతే మద్రాసు నుంచి వచ్చామో అని చెప్పారనుకోండి దాంట్లో ఏమీ అట్రాక్షన్ లేదు హిమాలయాల నుంచి వచ్చామో అని చెప్తే అమ్మవో ఓ హిమాలయం సేహే అని కొంత జనానికి ఆకర్షణ మేమేమో ఫలానా బోధన మీకు చేస్తాము అని పత్రికలు అడ్వర్టైజ్మెంట్లు చేసి అప్పుడు శిష్యులు చేరిన తర్వాత వారికి ఏం చేశారో చేస్తున్నారు పూర్వం అలా ఉండేది కాదు పూర్వం శిష్యులు వెతుక్కుంటూ పోయేవారు ఎక్కడ మహాత్ముడు ఉంటే అక్కడికి వెతుక్కుంటూ పోయేవారు భగవాన్ రమణ మహర్షి తిరువణామలైనా ఉన్నారు తిరువణామలే అంటే ఇప్పుడు అంటే ఇంత వ్యవస్థ ఉంది కానీ అప్పుడే ఉంది ఇప్పటికీ కష్టమే తిరువన్నామల